श्री गुरुदेव श्री गुरुदेव बोलत पुरार पारवानले महाप्रसाद आशीर्वाद बोलत आहे यस्य विश्वस्तन देह शोखिल जगत् मम देह समान वनेय ज्ञार्थमहिश्वरम् ృష్టిమో అలా పేరు ఎక్కువగా ఉన్నది ప్రకాశం వెరీ గుడ్ నచ్చింది ఇంకా మాన్సూన్ టైం వస్తుంది ఇంకో వారం రోజుల్లో మనకి కూడా పరిస్థితి మెరుగుపడుతుంది ఓపిక పట్టాలి సహనం చాలా అవసరం విఘ్నా ప్రయాణం కష్టంగా ఉందండి అమెరికా ఉన్నారంటే చికిక్ష ఉండాలండి ఆయన ఆగంటే పెద్దవాళ్ళు శిక్ష ఉండాలికి వెల్యూషన్ సొల్యూషన్ ఇప్పుడు వేడికి సొల్యూషన్ ఏమిటి తృస్రం శుక్తిబోధం తూష్ణీం భావమనోరాజ్యే శివ వృష్టిల మనము సుశుత్యవస్థ గురించి చూస్తూ ఉన్నాము చూడండి నిద్ర వేస్తారు జగత్తు ఆవిర్వరుస్తుంది అనేది నిద్రపోతే జగత్తు ప్రణయపడుస్తుంది కాబట్టి జగత్తును సృష్టించేది ఎవరు మీరే జగత్తును ప్రళయం చేసేది కూడా మీరే అని ఆవిధంగా ఉత్పత్తి ప్రళయములు సృష్టి ప్రణయములు అనగా ఆవిర్భావతిరోభావములు మాత్రమే అని ఇంతవరకు మనం చూసాం ఇప్పుడు రాత్రి అనగానే పొగలు అనగా దస్త్రానికి పొగలు ఆ పదవులు కొంచెం చిత్రంగా ఉంది కదా దస్తే పోవాలి రాత్రి సోదంలో వేదమంత్రాల్లో పదాలు కొంచెం లౌకిక సంస్కృత పదముల కంటే కొంత విలక్షణంగా ఉంటూ ఉంటాయి ఉదాహరణకి వేదమంత్రంలో శుక్రం అంటే పోవాలి అంటే రాత్రి శుక్రం అంటే అన్యత అన్య అంటే ఓ పురుష దేవత ఓ సూర్యదేవత నీ యొక్క ఒక రూపము శుక్రము అనగా పొగలు నీ యొక్క మరి ఒక రూపము యజ్ఞతము రాత్రి అని ఆ పదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు శుక్రము యజ్ఞతము అనేప్పటికి అది పొగలు రాత్రి అని అనుసరించదు ఇది శుక్రాచార్యులు అడుగుతుంట శుక్రాచార్యులు అడుగుతుంటసారి రాజమండ్రిలో చెప్పారు నీటి మాట రాజమండ్రిలో సఫలో వేద సఫలం కాబట్టి శుక్రాచార్యుకి దీనికి ఏమిటి సంబంధం ఈ మంత్రాన్ని శుక్రాచార్య గురించి చెప్తున్నారు అని ఓ పండితుడు ప్రశ్న నేను అడిగానంటే సరే నేను అడిగానంటే మీరు ఆశ్చర్యపడలేదు పండితుడు అడిగితే దానికి సరైన సమాధానం ఏం రాలేదు నేనేమన్నా వస్తుందేమో సరైన సమాధానం వస్తుందేమో అని నేను చూసే అని రాలేదు కేవలం ఇంత శుక్రా ఉంది కాబట్టి వీళ్ళు దానికి శుక్రాచార్య ఏమి సంబంధించాలి పైగా దేవత కూడా పోషదేవత పోష అటే అని అంటుంది మధ్యలో అంటే ఏ టాపిక్ అది కాబట్టి రాత్రి కాస్త రావు రాత్రి పోగా ఈ సందర్భంలో ఒక చర్చ మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నా అంటారు సైంటిస్ట్ మీ మధ్యకాలంలో కాన్షియస్నెస్ అనే టాపిక్ మీద రిసెర్చ్ చేస్తూ ఉంటారు వాట్ ఈస్ కాన్షియస్నెస్ ఈ కాన్షియస్నెస్ అనేది మామూలుగా బ్రెయిన్ రిసెర్చ్ చూసి వాళ్ళు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఎనస్టూషియాలజిస్ట్లు కూడా చేస్తారు మెడిసిన్ లో ఎనస్ట్రూషియా ఒక ఫీల్డ్ ఉంది ఇన్ ఎస్టూ వాట్ హ్యాపీ అలాగే కోమాలో వాట్ హ్యాపన్స్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ ఎనస్టీషియా సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ కోమా అండ్ వాట్ uh, uh, no. consciousness, no. consciousness, no. call సింగ్స్ consciousness? మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు సైన్స్ కాన్షియస్ వై డూ కాల్ ఇట్ కాన్షియస్ బికాస్ మీరు కాన్షియస్ చదువుతూ ఉంటారు ఇది ఘటన్ కాన్షియస్ ఆఫ్ ది you ఇది గోడ యూఆర్ కాన్షియస్ ఆఫ్ ది వర్డ్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ ది డే యూఆర్ కాన్షియస్ of the night. కాబట్ దేని వలన మీరు కాన్షియస్ అవుతూ ఉన్నారో మీకు అన్ని తెలుస్తూ ఉన్నారో దానిని కాన్షియస్నెస్ అని పేరు పెట్టారు అదియే తత్వము అది మన లోకంలో ఉన్న ఒక తత్వము దాన్ని స్వరూపం పెట్టింది అని అర్థంగా అక్కడ ఒక పాయింట్ ఉన్నది వాళ్ళకి ఎవరు పాయింట్అవుట్ చేశారు కూడా దేనినైతే మీరు కాన్షియస్నెస్ అని అర్థిస్తున్నారు అది మా వేదానుకుల దృష్టిలో అది ఆత్మ కాదు అది ఏంటి మరి అంటే వేచ్ఫుల్ అది వేస్ఫుల్ యూనిస్ యాగ్రు మా వేదానుల దృష్టిలో ఆత్మ కాదు అది ఒకనొక స్టేట్ ఆత్మ మొగలు అనేది ఎలా అయితే ఒక అవస్థలే సూర్య యథార్థస్వరూపం పవన్ కాదు పవర్ ఒక రాత్రి కాదు ఇది ఎన్నింటికి అధికమైనది సూర్యుని యథార్థస్వరూపం అదే విధంగా జాతర వ్యవస్థ స్వప్నావస్థ సుశుక్తి అవస్థ మూడు అవస్థ ఈ మూడు అవస్థలకు అధీతమైనది ఆత్మ ఈసెప్షన్ తేక్షుల్ నెస్ మీది చేస్తారు జాగ్రత్త జాగ్రత్త వ్యవస్థలో దేని వలన సర్వము తెలుగుస్తూ ఉన్నదో అది దానికి కాన్షియస్ అని పెట్టుకుని దాని మీద రిసెప్ట్ చేస్తారు ఈ మత్తుమలు కూడా అదే మత్తుమందు అంటే వాడు జాగ్రత్త వ్యవస్థలో ఉన్నవాడు ఆ జాగ్రత్త వ్యవస్థనే మందు పెట్టారు సుశుక్తిలో మళ్ళిపోతారు ఇల్లు సుస్తిలో మళ్ళిపోతాడు మళ్ళీ ఆ స్లీప్ నుంచి బయటకు వచ్చేట్లా చేస్తాం ఆ మందు అయిపోతే మళ్ళీ బయటకు వస్తాం దట్ ఈస్టీషియా అక్కడ కూడా ఆత్మ ఎనస్ ఆత్మకి సంబంధండి అక్కడ కూడా కాన్షియస్ అక్కడ వాట్ ఈస్ కాన్షియస్ వల్ల జాగ్రత్త వ్యవస్థ మీరు క్లోజ్ చేసినట్లు నిద్రీసి ఆప్షన్స్ అలాగే మొత్తం కూడా ఎండింగ్ కాబట్టి యూ కాల్ ఇట్ వేస్ఫుల్ నెస్ యూ డోంట్ కాల్ ఇట్ కాన్షియస్ నెస్ దాని మేము వాళ్ళు ఏదైతే కాన్షియస్నెస్ అనుకుంటున్నారో అది కేవలము వ్యక్తి మాత్రమే బీ మిస్టేక్ ఒకటి ఉంటుంది దాంట్లో కూడా కాన్షియస్ కాన్షియస్నెస్ ఉంటుంది బట్ ఆ కాన్షియస్నెస్ యొక్క స్వరూప కొద్దిగా లేకలేదు వ్యక్తి అంత క్లియర్ గా ఉండడం ఎందుకంటే అక్కడ ఇంద్రియములు లేవు కేవలము మనస్సు మాత్రమే కలదు కాబట్టి కాన్షియస్నెస్ We we We don't call it consciousness, we don't call call call it dream consciousness. So dream state. Kavati, mana atma, it it it it it it consciousness, consciousness. atma. mana-atma, dream So state. state, is is is is not it is not dream state. It is not, it is not a a a three. to కాబిట్ డ్రీమ్స్ నాట్ దిట్స్ అన్నింటికీ వ్యాపిస్తుంది కానీ అన్నిటికీ అతీతంగా ఉంటుంది అదే atma. కాబట్టి సైంటిస్ట్ కాన్షియస్నెస్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు మీరు గమనించారో చాలా పేపర్లు పడుతూ ఆ కాన్షియస్నెస్ అని వాడు ఏం అది ఆత్మ అని మీరు అనుకోకూడదు ఎందుకంటే వాడు దాన్ని ఎలక్ట్రానిక్ మీటికి రిసెర్చ్ చేస్తారు సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వేస్ట్ఫుల్ ఆర్ డ్రీమ్స్ ఆర్ స్టేట్ వన్ ఆఫ్ ది త్రీ అంతే తప్ప ఆ మూడింటిని వ్యాపించి ఉండి మూడింటికి అతీతమైన స్త్రీ అనేది కలదు అది కాదు ఎవరికి గమనించాల్సింది సో ఆ తేడాన్ని గమనించి మనం ముందుకు వెళుతున్నాము ఇప్పుడు రాత్రి పొగలు రాత్రి ఘక్షణం సుశుక్తి జాగ్రత్త రాత్రి అంటే సుశుక్తి గాఢ పొగలు అంటే జాగ్రత్త కళ్ళు తెరిచేరనుకోండి అది జాగ్రత్త కళ్ళు మూసుకుంటే చూసి కృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఉంది ఆ శ్లోకం గుర్తులేని భావం గుర్తు పెట్టుకుంటుంది శ్రీకృష్ణుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్లి అమ్మ నాకు వెన్న పెట్టు అన్న పాలు ఇవ్వాలని అడుగుతారు అంటే అంటూనే సాయంకాలం అవ్వాలి చేకట పడాలి అప్పుడు పాలు పెట్టిస్తారు ఆ పిట్టుకుని పాలు నేను కాపీస్తాను ఇప్పుడు ఇంకా సాయంకాలం నాలుగు గంటలకు వచ్చి పాలు అడుగుతాడైతే ఆడుతాం ఇంకా చీకటి పడాలే కానీ పాలు పాలన అంటే వీరంటాడు ఓహో పాలు పాలంటే చీకటి పడాలా సరే అయితే ఇదిగో నేను కళ్ళు మూసుకున్నాను ఇప్పుడు అంతా చీకటే కాబట్టి నాకు పాలు అడుగుతా కృష్ణ కన్నా ఉంటున్నా అదే మాత మాత మళ్ మొదలు పెట్టి కొ నల్లగా చెప్పండి మాతీనాథి చని పిలిచే కిమ్నాథ ఎలా నాన్న యాదవ శ్రీడా ఏమిటి విషయం ఏమిటి దేహి చషకం చషకం బాగండి కనుక అదండి చషకం అంటే చషకం అంటే తాగే పాత్ర ఇవ్వమని అడిగాడు దేహి చషకం పాత్ర ఇవ్వే ఆనంది కింతేనా దాంతో ఏం చేస్తారు అని అడిగింది అక్కడ పాత్ర పాలు తాగాలనేమో అన్నారు పాత్ర అంటే పిల్లలకి ఎలా ఉంటుంది ఆ పాత్ర చూస్తే పాలు పాలు అంటే పాత్ర అలా ఉంటుంది కాబట్టి కోసం పాత్ర ఇవ్వమని అడిగాడు ఇప్పుడు ఇప్పుడు లేదది ఇప్పుడు ఆ పాత్ర లేదు లేకపోతే ఇప్పుడు పయహ లేదు స్వతంత్ర పరిహా అయితే కూడా ఎప్పుడు ఉంటుంది అని చెప్పాను అండి రాత్రి ఉంటుంది అని చెప్పి రాత్రి అంటే ఏది అని అడిగాడు ఎప్పుడైతే చీకటి మొదలవుతుందో అది రాత్రి అని ఆవిడ చెప్పారు నిషా కావాద ఇంకొక పాదం ఉండేది అంటే వెంటనే అతను కళ్ళు మూసేసుకున్నాం రెండు చేతుల్లో కళ్ళు మూసేసుకున్నాయి ఇది కూడా వచ్చేసింది కాబట్టి ఆసిరం వచ్చేసింది పాత్ర అని పరిచయం ఈ శ్లోకాన్ని పోటీ చేస్తూ ఉంటారు మంచి శ్లోకం చూడం ఇప్పుడు నేనా ఆయన ఆయనే చూడాలి చూడాలని అలాగే కాబట్టి శ్రీకృష్ణ కర్ణామృతంలో శ్లోకం ఈ శ్లోకంలో శ్లోకంలో రెండు మూడు సాహిత్యానికి సంబంధించిన విషయాలున్నాయి ఏదైతే శ్లోకం ఎలా ఉంటుంది ప్రశ్న సమాధానం ప్రశ్న సమాధానం అలా శ్లోకం ఎవరు అడుగుతున్నారు ఎవరు సమాధానం ఇస్తున్నారు అని మీరే ఊహించుకోవాల్సింది అలా ఒక ప్రశ్న ఎక్కడికా ఆగింది సమాధానం ఎంత సాగుతుందో అది కూడా మీరే ఆ శ్లోకం యొక్క నడకని బట్టి తెలుసుకోవాల్సింది అదొక శైలి శ్లోకాలను వ్రాసే కలికా శైలి ఒక విలక్షణమైన శైలి అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ దొరక వేదాంతం చేతి వేదాంతం ఎప్పుడు మీరు కళ్ళు మూసుకుంటారో అప్పుడు రాత్రి ఎప్పుడు మీరు నిద్రపోతారో అది ప్రళయం ఎప్పుడు మీరు కళ్ళు తెరుస్తారో అది పోగరు అదే సృష్టి ఇప్పుడు దీన్ని మీరు కొంత లోతుగా పరిశీలించడానికి సిద్ధపడే పక్షంలో ఇది అంత పెద్ద కఠినమైన విషయం కూడా అయితే దీన్ని స్వామి వివేకానంద కొంత ఫోర్స్ఫుల్ గా ఆయన అంటారు అలా జగత్తు సత్యము జగత్తు సత్యము అని ఈ ద్వైతులు అలవాటు చేస్తూ ఉంటాను ఈ ద్వైతులు ఏం చేస్తారంటే జగత్తు సత్యం ఉంటూ జగత్తు సత్యము జగత్తు సత్యము అని నువ్వు పై చేసి చెప్తాం అట్లా కదా సత్యమో అసత్యమో తర్వాత నీ పనికి జ్ఞానేంద్రియములు నీ మనస్సు కనుక పక్కన పెడితే జగత్ అనేది ఉంటుందా అసలు అసలు మొదలైన ఐదు జ్ఞాన విధి నువ్వు మానస్తూ ఇది కనుక విష్ణు విజయ ఎక్కడుంది నీ జగత్తు కాబట్టి నువ్వు జగత్తు జగత్తు జగత్తు నువ్వు గురించి పెద్ద గడబడి చేస్తున్నావో పెద్ద హడా చేస్తున్నావో దేని గురించి పెద్ద ఉత్సాహంగా నువ్వు వ్యాఖ్యానించుకోవాలి శక్తిని చెప్తున్నావో ఆ జగత్తు కేవలము హ్యాంగ్స్ బై ద్రెడ్ అఫ్ వెయిట్నెస్ ట్ అయిపోతే జగస్తలేదు ఎలాగంటే అప్పట్లో నేను ఫుట్బాల్ మ్యాచ్ చూసేవాడిపా మ్యాచ్ అది ఎక్కడో యూరప్ లోనే ఎక్కడో అవుతూ ఉంటుంది మనకి ఎక్కడ రాత్రిపోతుంది ఏదో ఫుట్బాల్ ఆ గోల్ వేయటం దాని మీద ఉండేటువంటి ఉత్సాహంతో నేను చూసేవాడిని చూస్తుంటే మ్యాచ్ ఉంటుంది చూసేవాడిని చూసే కూర్చో అప్పుడు ఈ లోపల గోల్ పడి గోల్ పడగానే గోల్ది పెద్ద గోల కింద ఉంటుంది అప్పుడు ఊర్చుకుంటలే అలా కుర్చీలో పడుకున్నప్పుడు వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎట్సెట్రా అండ్ సడన్లీ వేక ఇస్తే కాబట్టి జగత్ అన్నది ఇట్ హ్యాంగ్స్ బై ద్రెడ్ ఆఫ్ ఫుల్ నెట్ జగత్ including your conception of God, all of us, all of that, hangs by the thread of your fulfillment. Kabat-e adi meru daman-ste ande adi ni chaitanya-mu ni yaru-ka adi vikas-ste jagat-te. Adi kunchi-chuk-u adi kunchi-chuk-u-te pralaya-ma-va-ta. It is there, and the common thing, ఇప్పుడు ఈ జగత్ అనే ఈ బ్రహ్మాండ ఈ పెద్ద విస్తారమునకు కేంద్రము ఎవరు మీరే మీరే కేంద్రం ఈ జగత్తులో మీరు ఆ జగత్తును సృష్టించేపుడు మీరు ఆనందంతో సుఖంతో ధర్మంతో నిండి ఉండి జగత్తును సృష్టించవచ్చు మీ మనస్సును మొత్తం మీరే సృష్టిస్తున్నారు కదా మీరు ఆ విధంగా లేదా శోకముతో ఘర్షణతో ఉండగా జగత్తును కూడా మీరు సృష్టిస్తారు మీ చేతులు మీరు ప్రేమగా మాట్లాడలేదనుకోండి మీరు ఆనందంతో జగత్తును సృష్టిస్తారు మీరే పరుషంగా మాట్లాడలేదనుకోండి మీరు కరుషమైన దుఃఖదాయకమైన జగత్తును సృష్టిస్తారు ఇది వెరీ సింపుల్ సో కాబట్టి నేను ఒకసారి కాపులో ప్రయాణం చేసుకుంటాను అది ఆ కారు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై నిమిషాలు స్పీడ్ ఎనభై మైల్ సుమారు నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్లు పోతాయి వెనకాల నుంచి పోలీస్ కార్ సిగ్నల్ ఇస్తారు సిగ్నల్ ఇస్తే ఆపాలి ఆపకుంటే ఇప్పుడు బలవంతంగా ఇంకో రెండు మూడు పోలీసు కార్తారు వెంటనే సిగ్నల్ చూస్తే అయ్యేది ఆపుతున్నాడు పక్క నుంచి నేను చెప్తాను పోలీసు చెప్తున్నాను మర్యాదగా మాట్లాడు పొగలు మూతగా మాట్లాడుతూ ఎందుకంటే స్పీడ్ నుంచి నడపడం ఒక పోగడు ఇప్పుడు పోలీసు వచ్చినప్పుడు పొగల మూతగా సమాధానాలు ఇప్పాడు అనుకోండి వాళ్ళు చెప్పే నువ్వు మర్యాదగా మాట్లాడదు అదే అవును నీ ముఖం చూస్తే నా నువ్వు చాలా పొగలుగా ఉన్నట్టు అనిపిస్తుంది మర్యాదగా మాట్లాడ వస్తున్నాడు ఈ లోపల హలో హలో So, do you have driving lights? That's all of a respectful, I can tell you. I'm going to give you an alumini-mari-habitation and the mari-habir-habitation. Do you have driving lights? Yes, I do have. Hello, sir. How do you do? Know of this certain name, Atanima and Siddhartha. I accept it. Thank you very much. So, okay. Do you, do you know at what speed you are going? Uh, you are not supposed to. Do you know the speed limit? 65. కాబట్ మీరు మీరే జగత్తు సృష్టిస్తారు గ్రహాలు సృష్టించండి జగత్తు మీరే సృష్టిస్తారు మీరు నేను చెప్పాను అరవై ఐదులో వెళ్ళి తిరిగి ఉంటారు అరవై ఏళ్ళలో వెళ్ళి నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వాడు నాకు ఏం తొందర I go by 65 and then edo format ni veli pondi athana adu adunnu rithray polaythu alle you see extra silver 1000 you know the goodness in the other person neethainga what you find meek valitha anubhavaniki vache prapancham daanni neeve prodictestho unda అయితే కొన్ని సందర్భాల్లో మనం ఊహించనివి ప్రోజెక్ట్ అవుతాయి అని నేను అనుకుంటాను మీరు ఊహించనిది అంటే ఇంత కాంటెక్స్ మీరు ఊహించలేకపోయారు బట్ ఓవరాల్ గా ఏదైతే మీకు అనుభవానికి వస్తుందో అది మీరు తయారు చేసుకున్నదే మీరే తయారు చేస్తారు సంతి సృష్టి చేసి మీరే ప్రణయం చేసి ఈ సంగతి బాగా మనసుకు వచ్చింది అప్పుడు మీ కాన్షియస్నెస్ లో ఒక పరివర్తన వస్తుంది పరుషమైన దుఃఖదాయకమైన ప్రపంచాన్ని సృష్టించు మానేసి ప్రేమతో నిండిన సుఖము ఆనందమును కలిగించే ప్రపంచాన్ని మీరు సృష్టించుకుంటారు ఈ కరె మీరు ఎలా కావాలంటే అలా చెప్పు కావాలి కాబట్టి ఏదే సృష్టిస్తున్నారు అని ఇక్కడ బిడ్జె టా ఎందుకంటే జీవుడు ఈశ్వరులు వేరు కాదు అని చెప్పిన తర్వాత ఇంత సృష్టికర్త మీరే అవుతారు ప్రణయకర్త కూడా మీరే అవుతారు మహాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ఉద్యోగ కథనంగా చెప్తారు ప్రజెంట్ లో అంటే వర్తమాన క్షణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు ఇందుకని వర్తమాన క్షణం పుట్టింది అది బ్రహ్మ వర్తమాన క్షణం నడుస్తూ ఉండేది అది బ్రహ్మ అది దుష్ణు వర్తమాన క్షణం అంతమైంది అది దుండు అయితే అండి మూడు అక్కడే ఉన్నాయి అయితే ఈ వర్తమాన క్షణం ఎక్కడ ఉన్నది చైతన్యం ఉండదు చైతన్యం ఉండే వర్తమాన క్షణం ఉంది చైతన్యం నిద్రపోతుండే వర్తమాన క్షణం కూడా ఉన్నది కాబట్టి చైతన్యముండే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు వర్తమాన క్షేమంలోనే ఉంటారు పురాణం ఏం చేస్తుందంటే పర్సనలైజ్ చేస్తారు అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పర్సనలైజ్ చేసే మీకేమవుతుంది నీడే లొకేషన్ పర్సనలైజ్ చేసే లొకేషన్ అక్కర్లేదు ఇప్పుడు చైతన్యంలో ఉండే లొకేషన్ అక్కర్లా ఏలో పెట్టుకుంటావు అని లొకేషన్ అక్కరా అన్ని అన్ని చైతన్యంగా ఉంటాయి చేసే ప్రతి లొకేషన్ కాబట్టి బ్రహ్మలోకము విష్ణులోకము శివ లోకము మూడు లోకాల లోకం అక్కడితో దానికే పర్వాలేదు పెన్సన్ మగవాడా ఆడదా నెక్స్ట్ మగవాడు మగవాళ్ళు అయితే భార్యలేక ఉంటాయండి మగవాడు భార్య లేకుండా జీవితంలో కాబట్టి భార్య భార్య వచ్చిన తర్వాత ఇంకో పర్టికులర్ డైరెక్షన్ ఆ డైరెక్షన్ లో ఎంత దూరం అయిపోతుంది అంటే ఒరిజినల్ స్పిరిట్ పోశ్వరుడు మీ అందే వర్త క్షణంలోనే ఉంటారు ఇప్పుడు చూడండి మీరు గమనించండి మీరు అలాగే ఒక బిజెక్ ఫోకస్ చేసి చూస్తున్నట్లయితే మీ అనుభవంలోనే సృష్టి అవుతుందా లేదా రోజు వచ్చింది మే ఇరవై ఇరవై ఎనిమిది వచ్చింది మే ఇరవై వచ్చింది రెండు మే ఇరవై ఎనిమిది ఇంతకు ముందు కుట్ట లేదండి ఎప్పుడు కూడా అది వేరే పుట్టింది నడుస్తుంది అంతమైపోతూ ఉంటుంది ఐదు టు ఆరు గంట ఆ గంట మే ఇరవై సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల గంట ఆ గంట ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఇప్పుడే ఉంది పుట్టింది నడుచుకోండి అంతమైపోతుంది అలాగే బాల్యం అంతం పుట్టింది నడిచిందే అందం పుట్టింది నడిచిందే అందమైపోతుంది వృద్ధాప్యం పుట్టింది నడుస్తుంది అంతమైపోతుంది సృష్టి స్థితి లైన మీ చైతన్యంలో మీ వేసుకు నడు జాగ్రత్తలో ఎప్పుడూ అలా ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి సృష్టి స్థితి లైన మీ స్వరూపము మీరు తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం ద్వైతులు జగత్తు సత్యమో అని అంటూ ఉంటారు ఓ అధ్యాత్మిక దగ్గరికి వెళ్లి జగత్తు సత్యమోనో ఒక ఆయన చెప్పాడు ఆయన అన్నాడు చూడు నువ్వు కూర్చో నిటారుగా నిలబడి నిటారుగా నడుము నిటారుగా విచో కడుపుసుకో మనస్సుని మనస్సు యొక్క కదలికను విచ్చిపెట్టు డ్రాప్ ఆల్ ది మూమెంట్ ఆఫ్ ది మైండ్ మనస్సులో ఉండే పూర్తిగా సైలెంట్ అయిపోవాలి మైండ్ silent to change, you do it, you can do it, do it, okay? Now the mind is silent, completely silent, no movement at all, chup, mind is silent, okay? Ipura ka-du okay. deru, ipu mi anuhaven jepu, mi mindu silent ga unna kshana mula yandu, aidu kshana de te andu, parveche badi, vandai te vandai. Aar kshana mula do, జాగ్ర వ్యవస్థ ఉన్నదా లేదు జాగ్రత్త వ్యవస్థ లేదు అంటే జగత్తతే లేదని అర్థం అంటే మీ మనస్సు కనుక కంప్లీట్ గా పుష్ణీంభావములు పోయేటప్పుడు అంటే సైలెంట్ అయిపోయేటప్పుడు ఈ జాగ్రత్త వ్యవస్థ లేనే కదా కాబట్టి జాగ్రత్త వ్యవస్థ ఎక్కడ ఉన్నది ఇప్పుడు మీ మనస్సు యొక్క చలనమే జాగ్రత్త వ్యవస్థ ఈ మనస్సు దేని ఎందుకు కదనుకున్నది ఆ చైతన్యమునందు కదులుతుంది కాబట్టి ఆ చైతన్యమనే ఉయ్యాలలో మనస్సు కదిలితే అనుభవానికి వచ్చేదే జగత్తు అది సత్యనంలో అవుతుంది చైతన్యం సత్యం అవుతుంది తప్ప జగత్తు సత్యనల్లా అవుతుంది అంత సింపుల్ కాబట్టి ఈ విషయంలో నన్నీ తిన కాబట్టి మనస్సు కదిలితే సృష్టి మనస్సు కదలడం మానేస్తే కదల ఇవే సృష్టి నవే ముందు కాబట్టి వేటికైతే మీరు దేవుడు పెట్టి సృష్టి కట్టాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పెట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆయన ఎదురు చేస్తూ ఆయన రక్షిస్తాడు ఆయన సంహారం చేస్తాడు అని విడగొట్టి ఉపనిషత్తులు విడగొట్టణాలు విడగొట్టిన తర్వాత తూ నా గొడ్డు ముందు విడగొట్టడం తర్వాత మళ్ళీ తూ నా విడివిడిగా లేవు అని చెప్తూ ఉంది భాగవం తీసు చూస్తే ఒకటే పరమాత్మ సృష్టి స్థితి అనేది కేవలము గుణముల విజగుణము సృష్టి సత్వగుణం స్థితి తమవగుణము ప్రళయము గుణములలో తేడా వచ్చింది తప్ప పరమాత్మ ఒక్కటే అని మళ్ళీ అనిమల్ని అంటూ పరమాత్మ సత్వగుణాన్ని బట్టి విష్ణు రెవ గుణాన్ని బట్టి బ్రహ్మదేవుడు అన్నారు తమో గుణాన్ని బట్టి రుద్రుడు అన్నారు వాస్తవంలో మూడు కాలం ఒక్కటే ఆ ఒక్కటే నువ్వు అని మళ్ళీ అని ప్రార్థున్నా చక్కడ హోమయాజీ గారు ఏం చెప్పారు హరిహరాద్వైతని చెప్పారు అసలు ముందు హరిహరు దీని ఎవరు నిడగొడున్నాడు చూ నవద్దు మును విడగొడుతూ ఉండడం చూ నవద్దు ఈ పురాణ శైలి అంతాలను కాళిదాసు కుమార సంభావం చదివితే ఈ దేవతలు అందరూ వెళ్ళి శివుడిని ప్రార్థిస్తారు వాస్తవంలో బ్రహ్మ విష్ణువు శివుడు ప్రార్థిస్తారు శివుడు వేరు పార్వతి వేరు అని మీరే చెప్పి కళ్యాణం చేసి శివుడికి అక్కడ పెట్టి పార్వతిని పూజించి కొంతసేపు పార్వతిని అక్కడ పెట్టి శివుడిని కూడా ఒకసేపు వచ్చేసి ఇంత హరాయితీ చేసి ఇంత నాటకం కనిపించి మళ్ళీ అందరం పూజ నాపోవడమన్నాడు మళ్ళీ నాలుగు కలుగు మానేస్తే పోతుంది కదా దీనికే ఒక సిద్ధాంతం కూడా ఆ సిద్ధాంతం ఏమిటంటే మానవుని మస్తిష్కము అది అది విడగొడుతూ ఉంటుంది అపోజ్ కూడా చేస్తుంది దీనికి అదే ఆపోజిస్తూ ఇది ఆపోజిస్తా అపోజ్ కూడా చేస్తుంది తర్వాత మళ్ళీ కలపడానికి కంటాలు కొనుకో ఇప్పుడు మానవుడు అస్తిష్టమే అలా ఉన్నది దాంట్లో ఉండే వివరణములన్నీ ఆ శ్లోకంలో వస్తాయి ఉన్నాము రాత్రి ధస్రవ్ రాత్రింబళ్ళు చుట్టి బోసవు నిద్ర మరియు మెడకువా అంతే కదా రాత్రి అంటే నిద్ర పొగలంటే నేను ఉన్ని నిలలే కళ్ళు తెలిస్తే పొగలు మూస్తే రాత్రి కుదిరినప్పుడు కుదురుతుంది లేనప్పుడు లేదు ఓకే ఉమ్మేలు అనవంటే కళ్ళు తెలుసు నిమిలనమంటే మూలుట కాబట్టి కళ్ళు తెలుసుంటే ఏ రాత్రి అనకోవడం పోవాలనుకోవాలి నిమీలనములు పోవాలనుకోవాలి నిమీలనము రాత్రి ఉంటుంది ఓకే ఆ వరసిన అవసరం అయితే మార్చుకోవాలి మనోరాజ్యే ఇవ్ సృష్టి లయష్టి లయ్ భావము అంటే ప్రళయము తూష్ణీంభావం యథాసిద్ధం కాదు అలా మీరు దాన్ని సరేగా అనుభవించుకోవాలి ప్రళయము తూష్ణీం భావము అన్నారు ప్రళయము తూష్ణీం భావము అనగా మనస్సు కదలకుండా నిన్న కుందుకుంటే మీరు మనస్సు కదలకుండా నిన్నకున్నారనుకోండి నిన్న కుందుట అంటే జాగరణ లేదు ఇప్పుడు మీకు జాగరణ లేదు ఆ జాగరణవస్థ లేని స్థితి వంటిదే ప్రళయం ఇంకా సృష్టి ఏమిటండి సృష్టి అందాం సృష్టి మనోరాజ్యము వంటిది అనగా మనస్సు ఇటునటులా చదరుగా కళలు చూము ఎందుకంటారంటే ఎక్కడైతే అల్లరి ఎక్కువగా ఉంటుందో అక్కడ రాజ్యం ఈ పిల్లల రాజ్యం అయిపోయిందిరా పిల్లల రాజ్యం అంటే ఏదర్థం ఆ పిల్లలు డిసిప్లిన్ ఏ లేకుండా చాలా గడబేస్తున్నారు ఇంట్లో సినిమా పాటల రాజ్యం అయిపోయింది అంటే ఎప్పుడు సినిమా పాటలు అలా గోగుతూ ఉంటారు ఇంట్లో పుస్తల రాజ్యం అయిపోయింది అంటే ఒక్క పిల్లలు ఒక పిల్లలు ఎప్పుడు అరుస్తూ గొడుగుతూ నీళ్ళు తిరుగుతూ ఉంటారు అలాగే మన లోపల మనోరాజ్యం అయిపోయింది అంటే అర్థమేది మనస్సు అవల కల్లోలంగా ఆగ భాగంగా ఖరాబ్ చేసేస్తూ అదే సృష్టి దాని పేరు సృష్టి మీరు సృష్టించడం అనే మీకు ఎవరి వల్లనైనా ఇబ్బందులు ఉండకపోతే నన్ను అడుగుతాను ఎవరి వ్యక్తితో నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఎప్పుడు నాకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో అని చెప్పారు నేను మీరు పనిచేయండి ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకోండి మౌనంగా ఉండండి వ్యక్తులు ఉండండి మౌనంగా ఉండండి మౌనండి భాష్యం మౌనం కాదు ఆంతర కూడా ముందు భాష్యం మౌనంలో ప్రారంభం బాహ్యంగా మౌనంగా ఉండండి ఆంతరంలో మౌనంగా ఉండండి అప్పుడు ఏమవుతుందో చూడండి ఈ సమస్య సగం పరిష్కారం అయిపోతుంది ఇంకా మనస్సులో రెసిద్ధి అందరూ ఆత్మస్వరూపులే అందరికీ భగవంతుడు సుఖాలు అనుకూలంత మాత్రమే ఎగర దుఃఖపడాలి మనకు అనుకూలంగా ఉండాలి మనకు అనుకూలించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉండాలని మనం కోరుకుంటారు మనకు అనుకూలించరు మనకు ఉద్ఘాట చెయ్యరు వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి అని మీరు అనుకోండి మౌనంగా ఉండండి అయితే మీ సమస్య పరిష్కారం చేసేది మీరు మళ్ళీ వాళ్ళతో కలహం పెట్టిన వాళ్ళతో వాదోపవాదాలు నాకు శత్రువులని అనుకుంటే మీకు సమస్య సృష్టి సమస్య మీరు సృష్టించుకున్నది కాబట్టి ఎప్పుడైనా సరే మౌనంగా ఉండండి మనస్సుని కదలే కూడా పెట్టుకోకుండా మౌనంగా ఉండండి దూరంగా ఉండండి ఎందుకంటే దగ్గరగా ఉండి తలగించుకోవడం కంటే దూరంగా ఉండి శాంతంగా ఉండడం ఎక్కువ మంచిది ఇతరులు ఎక్కువ మంచిది కానీ అండి వాడు పసుకుపోతారు పసుకుపోయింది ఏమీ లేదండి నేను తెలుసుకోవాల్సి ఉంటుంది కాదండి వాళ్ళ చేతిలో ఎకరం భూమి ఉందని వాళ్ళు ఆగేసుకుంటారు వాడి ఎన్ని లాభం వాడు లాసుకునేది లేదు మీరు సంపాదించి మీరు భ్రమపడుతు మీరు ఆ రకంగా భ్రమ పడుతూనే ఉంటాము అంటే ఇంకా మీకు వేదాంతం నేను చెప్పేది ఏమి లేదు కాబట్టి ఎకరం భూమి వాడు పట్టుకెళ్తాడా మీరు పట్టుకెళ్తాడు యావో పట్టికెళ్తాడు అది అక్కడే ఉంటుంది ఎక్కడికి పో ఎక్కడ మూ ఉంటుంది దాంట్లో పది కొబ్బరి చెట్లు ఉంటాయి దాని నుంచి కొబ్బరికాయలు కొను ఇది నాగేని మా ముస్తాత గారు అనుకున్నారు అయిపోయే పది కొబ్బరికాయలు అలా అలా వస్తుంది ఎవరో వరకు కొబ్బరి ఎవరో తీసుకుంటాడు డబ్బులు ఎవరి ప్రారంభాలు వరకు పుస్తారు మా తాతగారు అనుకున్నారు ఈ కొబ్బరి చెట్లు ఈ డబ్బు నాగే ఆయన పోయే మన ఆయన గారు అనుకున్నారా ఆయన పోయాడు నేను అనుకుంటున్నాను నేను పోతాను దాని గురించి అనుకుంటున్నాను వీళ్ళిద్దరు పోతాను కాబట్టి మీరు సంసారం సత్యం అనుకుని దాంట్లో దిగేసి కలహం పెట్టేసుకుని లోపం పెట్టేసుకుని నన్ను వచ్చిన లేదా పాఠం చెప్పంటే నేను చెప్పేది ఏమీ లేదట నేను నడిపించండి వాడు ఎవరో నివరాలు చేసినా ఎవరు వాళ్ళు చెప్తాను పూర్తి చేసి లెగ్గడానికి లేదు వాళ్ళు పట్టుకో ఇదంతా కల్పన దీంట్లో ఏమీ సారము లేదు అని మీరు తెలుసుకుంటే నేను ఉపాధి చెప్తాను ఉపాయంతో అన్ని సమస్యలను పరిష్కరించి బాధిస్తాను దీనివైతే మళ్ళీ చెప్తాము సుఖిపోవటం నిద్ర మెలకువలు అలాగంటే మాట అంటే సుఖంపై దుఃఖంపైకొస్తే దుఖంపోతుంది కావడి కుండలు అలా ఉంటాయి అది పైకి వస్తే ఇది కింద అలాగే అలాగంటే నెలకువ నిద్ర నెలకువ ఎదు బొడు కూడా ఉన్నీ ఇలా నిమిళు ధరిస్తే మొదలు మూసుకుంటే రాజు ఇమౌ ఈ సృష్టిలయం సృష్టి ప్రళయముడు తూష్ణీం భావమును రాజ్యే ఇవ మనస్సు నిన్నకుంటే ప్రళయము మనస్సు అల్లకంలో ఉంటే సృష్టి వాటే వంటి రాత్రిఘస్రం శుక్తిబోధం తూష్ణీం భావమనోరాజ్యే సృష్టియా విమూ్యాధ్యా సమత్రీ దేవస్థయోరివీబ్దం మనో సిద్ధం తస్మా బ్రూపే సురేశర అన్యోన్యాభ్యాస జీవ కోటస్థయో ఇది ముందు చెప్పా అంట జీవులు వేరు కోటస్థులు వేరు ఐడెంటిఫై అయితే జీవుడు ఐడెంటిఫై కాకుండా సాక్షిగా ఉంటే ఇప్పుడు చూడండి దీని మీద నేను కొంత విచారం చేస్తాను చూడండి విచారం అంటే కొంత ఓపెన్ మైండ్ తోటి జాగ్రత్తగా పరిశీలించే విషయం అథనాటిక్స్ కాబట్టి ఫిజిక్స్ కాబట్టి ఇప్పుడు చూచుత చూచుతూ చూచుతా అనగానే మీరు ఎవరు కృషి చేస్తున్నారు దీన్ని మీరు పరిశీలించారు దీన్ని పరిశీలించడానికి మీరు బిఏ కారే ఎంఏ కార్యం లేదు బీహెచ్డీ కార్యక్రమం లేదు ఎందుకు తెలుస్తున్నారు మీ కాబ విచారం అటువంటి వైదార్జీ ఇక్కడ డిగ్రీలు క్వాలిఫికేషన్ ఓసారి ప్రశ్న అడిగారు చంద్రానంద మహారాజుని అడిగారు కోర్టు లో జాయిన్ అవ్వాలంటే బీఏ పాస్ అవ్వాలని వాళ్ళు క్వాలిఫికేషన్ పెడతారు దానికి ఆయన ఏమని చెప్పారంటే అసలు బిఏ మీకు ఆత్మస్వరూపానికి బిఏ కాదు ఆయన చెప్పి పాఠం మీడియం మీకు అర్థం కోసం బిఏ